ఆ రకమైన అనుభవం కూడా మనకున్నది మనము ఒక ఇన్స్ట్రుమెంట్ని వాడినట్టుగా మనస్సుని వాడచ్చు ధ్యానం చేస్తారు ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తారు మనస్సుపై ఒక రకమైన నియంత్రణని సాధించే ప్రయత్నం చేస్తారు మనస్సు ఒక ఉపకరణం అనమాట దాని పేరే కారణము కరణం అది అంతఃకరణము సో ఒక సాధనంగా దాన్ని మీరు వాడుతున్నారు మనస్సును ఒక పనిముట్టుగా మీరు వాడుతున్నారు ఇప్పుడు పేపర్ చదువుదాము అని అనుకుంటారు పేపర్ చేతిలోకి తీసుకుంటా ఆ పేపర్ చదువుతారు అప్పుడు ఆ పేపర్ని చదవడానికి ఉపయోగించే పనిముట్టి ఏమిటి మనస్సు కన్ను తర్వాత వస్తుంది ముందు మనస్సు సో మనస్సు ఒక సాధనంగా మీరు ఆ కారణం చేత కూడా నేను వేరు మనస్సు వేరు కానీ మనస్సు అల్లకల్లోలంగా ఉందనుకోండి నేనే అల్లకల్లోలంగా ఉన్నాను మనస్సులో సుఖాకార వృత్తి నేనే సుఖిని మనస్సులో దుఃఖాకార వృత్తి నేనే దుఃఖిని అని మనస్సుకి తనకు ఆత్మ ఆత్మస్వరూపుడు అనే నాకు మధ్యన ఉన్నటువంటి ఆ వివేకము ఆ స్పేస్ అది అజ్ఞానం చేత తొలగిపోయి మనస్సే నేను లాగా బతికేస్తున్నాను ఆత్మవత్ వర్త అది ఆత్మ కాదు కానీ అజ్ఞాన ఆత్మలాగా అయిపోతుంది ఆత్మవద్ అంటే ఆత్మకి చాలా సమీపంలో ఉంది కదండి ఆత్మ చైతన్యమునందే ఒక స్పందన రూపంగా మనసు పుట్టింది ఆ మనస్సులోనే జగత్తు ప్రకటమవుతోంది కాబట్టి జగత్తు మనస్సులో ప్రకటమైతే మనస్సు చైతన్యంలో ప్రకటమైంది కనుక మనస్సు ఆత్మ చైతన్యానికి బాగా నికటంగా దగ్గరగా ఉన్నది ఎంత దగ్గరగా ఉన్నదంటే అదే ఆత్మ చైతన్యమాని భ్రమపడేటంతటి దగ్గర దీపం అక్కడ ప్రకాశిస్తే ఘటం ఇక్కడుంటే రెండింటికి కావాల్సినంత గ్యాప్ ఉంది కానీ ఆ దీపం చుట్టూ ఓ కాగితం పెట్టాననుకోండి ఓ ముచ్చి బంగారం కాగితం పెట్టాననుకోండి ఇప్పుడు ఎవరికి వస్తుంది ఆ కాగితమే ప్రకాశిస్తుందా అన్నట్ల ట్యూబ్లైట్ చూడండి మీరు ట్యూబ్లైట్ లోపల వాడు వైట్ పౌడర్ ఒకటి కోటింగ్ ఇస్తుంది మనకి ఆ వైట్ పౌడర్ ప్రకాశిస్తున్నట్టుగా కనపడుతుంది ట్యూబ్లైట్ కోట్ ఆ వైట్ కోటింగ్ అదే ప్రకాశిస్తోంది అన్నట్టుగా కనపడుతుంది కానీ అదేం ప్రకాశిస్తుందండి అది ఒకేకి సబ్జెక్ట్ అది అబ్జెక్ట్ ఒకేకి అబ్జెక్ట్ అదెలా ప్రకాశిస్తుంది అదేం ప్రకాశించదు కానీ లోపల ఉండే గ్యాసెస్ ఉన్నాయే అవి చూడారాలుగా ఉంటాయి అవి బాగా రేడియేట్ అయ్యి అవి బాగా ప్రకాశిస్తూ ఉంటే వాటి ప్రకాశాన్ని ఈ వైట్ కోటింగ్ ఎరువు తెచ్చుకుని ఇది ప్రకాశించినట్టుగా అనిపిస్తుంది మనకి ఇదే ఒరిజినల్గా ప్రకాశిస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది అదేవిధంగా ఎందుకని అంత దగ్గరగా ఉండబట్టి అదేవిధంగా మనస్సు ఆత్మ చైతన్యానికి చాలా నికటంగా ఉన్న కారణంగా ఒక మోడల్ది మోడల్ ఒక విషయం అర్థం చేసినందుకోసం సో ఆ కారణంగా మనస్సే ఆత్మలాగా మనకి మన చేత గ్రహింపబడుతూ ఉంటుంది కాబట్టి దానికి అంతరాత్మ అని పేరు ఈ అవివేకము అంటే మనస్సుకి ఆత్మ చైతన్యానికి ఉండే వివేకము తేడా తెలుసుకోలేకపోతే దాని పేరే ఇప్పుడు మనిషిలో ఎన్ని అంశాలు ఉన్నాయన్నమాట నాలుగు అంశాలు వచ్చాయి ఇక్కడికి నాలుగు కలిస్తే మనిషి అవుతాడు ఏమిటా నాలుగును ఆత్మ చైతన్యము ప్లస్ ప్రకృతి కార్యమైన దేహము ప్లస్ వీటి రెండింటి వారధి లేక బ్రిడ్జిలా ఉండే మనస్సు సూక్ష్మ శరీరము ప్లస్ అజ్ఞానము అజ్ఞానం కూడా ఉండదు అప్పుడే ఈజ్ మనిషి ఆ జ్ఞానం తీసేశారు అనుకోండి అప్పుడు మిగతాన్నీ అలాగే ఉంటాయి అజ్ఞానం ఒక్కటే ఉండదు అప్పుడు ఏముంటాయి ప్రకృతి ప్లస్ పురుష ప్లస్ అంతఃష్కరణము ఇంతే ఉంటాయి నేను నాది అనే అభిమానమో అజ్ఞానమో అవివేకమో ఉండదు ఈజ్ ఈక్వల్ టు జ్ఞాని మరి వాడే పరబ్రహ్మస్ కూడా జీవన్ముక్తుడే ఉంటాయి ఎవని ఎందు నేను నాది లేదో వాడే జీవన్ముక్తుడండి జీవన్ముక్తుడంటే ఎక్కడి నుంచో దిగి వస్తాడని మీరు పెద్ద పెద్ద బదిరి గడ్డాలతో ఉంటాడని మీరు అనుకోద్దు ఎవని ఎందు నేను నాది లేదో వాడే జీవన్ముక్తుడు బస్ ఇనా బాక్ హే నేను నాది అనేదాన్ని మీరు న్యూట్రలైజ్ చేయగలిగితే మీరే పరబ్రహ్మస్వరూపం ఏదాంత అంత సరళమైనదే అదే అంత కఠినమైనదే అదే సో ఇత్యంత ఎంత బాగా రాశారో చూడండి ఎంత అద్భుతమైన ఇలా రాయగలిగారు ఎంతే అర్థమయ్యో తెలుసిన అది వేషం ఉందన అది విషన్ ఉన్నవాడే రాయగలుగుతుంది విషయం లేకపోతే ఏమిటి రసీకి వేషం లేకపోతే పెద్ద పెద్ద పుస్తకం ఉంటుంది ఏమీ దాంట్లో ఏమీ ఉండదు దాంట్లో అంతా ఊక ఊక బస్తాలు ఎప్పుడన్నా చూసారా ఊక లారీ వెళ్తే ఉంటుంది టూ బిగ్ ఇన్ సో సంథింగ్ లైక్ ఇంకా అవలేదు ఈ భాష్యం ఇంకా ఉంది ఏమండి ఆహా ఆ మంత్రం అయిపోయింది ఆమంత్రం అయిపోయింది ఓకే తర్వాత మంత్రం పురుష ఏ వేదం విశ్వం కర్మ తపోబ్రహ్మా పరామృతం ఏతద్యో వేద నిహిత గు సోవిద్యాగ్రంథిం వికిరతీహసోమ్యా ఈ విద్యతే హృదయ గ్రంథి శ్లోకం అయిపోయిందా ఇంతకు ముందు వచ్చిందా రాలేదు రాలేదు ఈ పైన వస్తుంది ఇక్కడ ఉంటే సూచన కింద వస్తుంది సో మీరు పురుష సూక్తంలో ఈ వాక్యం వినే ఉంటారు పురుష ఏ వేద గుర్వం యద్భూతం అని విన్నారా సో ఇదం సర్వం ఈ సర్వము ఈ సర్వము అంటే యతుభూతం గడిచిపోయినది యచ్చ భవ్యం రాబోయేది ఇప్పుడు ఉన్నది మధ్యలో ఇంక ఇప్పుడు ఉన్నది కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నటువంటి ఉనికి ఈ సర్వము కూడా పురుషుడే ఆ పరమేశ్వరుడు ఎంత చక్కటి ప్రతిపాదన చూడండి ఈ ప్రతిపాదనని ద్వైతవాదులు పాడు చేసి క్లియర్గా ఉంటుంది మా వాక్యం ఎక్కడా తప్పు చేయడానికి వీలు లేకుండా ఉంటుంది నిన్న నేను ఏదో నిన్న మీరందరూ ఆ సభకు ఇచ్చేసేసి చాలు సొంతం ఐ అప్రిషియేట్ ఎనీవే సో నేను సభలో నేను చెప్పాను చూడండి నన్ను అడుగుతూ ఉంటాను మీరు భాగవతానికి వ్యాఖ్యానం రాస్తున్నారు కదా మీరు అద్వైతపరంగా రాస్తున్నారా ద్వైతపరంగా రాస్తున్నారా అని అడుగుతారు నేను మొన్న కాకినాడ సభలో కోపడినంత పనిచేశాను ఎందుకంటే ఎలాంటి అంటే భాగవతం అక్కడ ఒకటి ఉంది అక్కడ కొన్ని శ్లోకాలు ఉన్నాయి దాన్ని ఎవరికి కావాల్సిన విధంగా వారు రాసుకోవచ్చు అనమాట ఇజిక్స్ అలా ఉంటే అది ఆ వాక్యము ఆ భాగవతం గ్రంథం కానీ ఎవరికి తోదిన విధంగా వాడు దాన్ని చెప్పుకోవచ్చు మీరు ట్యాక్స్ లాస్ అలాగే ఉంటాయా ట్యాక్స్ లాస్ అలాగే ఉంటాయి ఎవరికి తోదే విధంగా వాడు ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంటాయా ఐపీసీలో రూల్స్ అవి ఉంటాయి అలాగే ఉంటాయా ఇప్పుడు యాభై వేల ఆదాయం దాటినట్లయితే ముప్పై శాతం ఓవర్ లెవెల్ అంత మరి ముప్పై శాతం ట్యాక్స్ కట్టాలి అని ఉంటుంది దాన్ని ఎవరికి రోజునట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేయొచ్చు అదని ఈ భాగవతం అంటే అందరికీ లోపాలు దీన్ని ఎవరికి రోజు వాళ్ళు ఇంటర్ప్రెట్ యాజ్ ఇఫ్ దట్ ఈజ్ ఏ నార్మల్ థింగ్ అలాగా లోకల్లో అందరూ కూడా న్యూట్రలైజ్ అయిపోయారు పీపుల్ ఆర్ న్యూట్రలైజ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ నార్మల్ థింగ్ సో ఆఖరికి ఎంతలా న్యూట్రలైజ్ అయిపోయారంటే ఈ తిరుపతిలో ధర్మ ప్రచార పరిషత్తున ఉంటుంది వాళ్ళు వాళ్ళ బడ్జెట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ప్రభుత్వం వాళ్ళు మైనారిటీస్ మెజారిటీస్ అలా డివైడ్ చేసుకుంటారో అలాగే బడ్జెట్ను కూడా ఈ మతం వాళ్ళు ఈ సిద్ధాంతం వాళ్ళకి ఆ సిద్ధాంతం వాళ్ళకి అలా డివైడ్ చేసి ఇవ్వాలి లేకపోతే వెళ్ళి వెళ్ళాం వెనుక ఇప్పుడు పెద్ద యుద్ధం ఒకటి ఈ తిరుపతి దేవస్థానం సొమ్ముల మీద అందరి దాని మీదే పెద్ద సంసారం ఎనివే సో అలా ఉండదు శాస్త్రము అలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తే శాస్త్రం ఎలా అవుతుంది అక్కడ ఉన్న వాక్యానికి అర్థాన్ని తెలుసుకోవాలి అందుకోసమే నేను అప్పటికప్పుడు శ్లోకహట వెతికి అక్కడ ఉద్యో దృష్టాంతంగా చెప్పాను ఎనివే పురుష ఏ వేదము సర్వం యద్భూతం యజ్ఞ భవ్యం ఒకంత సంస్కృత జ్ఞానంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది ఈ సర్వము ఆ పరమేశ్వరుడే అది మౌలికమైన సిద్ధాంతం ఉపనిషత్ సిద్ధాంతం ఇదం సర్వం బ్రహ్మ సర్వం ఖల్ విధం బ్రహ్మ అన్నది మౌలికమైన సిద్ధాంతం అండి దాన్ని మీరు చాలా సింపుల్గా ఉండే ఇదం సర్వం ఈ సర్వము బ్రహ్మ ఖలు బ్రహ్మే దా అని ఆ వాక్యం కూడా ఎలా ఉందంటే ఇట్ ఈజ్ ఎ ఫోర్ గాన్ కంక్లూషన్ అని చెప్పినట్టుగా ఉంది వాక్యం సత్యం ఆబ్వియస్ ట్రూత్ని చెప్పినట్టుగా ఉంది దాన్ని కూడా డిశ్చార్జ్ చేయగలిగేటంటే మానవ మస్తిష్కము అంటే మన మానవుడు ఏం చేస్తుందంటే తన వాసనలని సంస్కారాలని బయట ప్రాజెక్ట్ చేసి చూస్తుంది ఒక ఆయన ఉన్నారు నాతోటి మనం సొసైటీని రిఫార్మ్ చేయాలంటారు మంచిదే సఫర్గ్యులే నేనన్నాను సొసైటీని రిఫారం చేయాలంటే సొసైటీ అంటూ ఏముందండి మీరు నేనే సొసైటీ మీరు నేను కలిస్తే సొసైటీ అయింది మన చుట్టూ ఉండే సొసైటీని మీరు నేను కలిసి తయారు చేశాము మిమ్మల్ని మీరు నన్ను నేను రిఫారం చేసుకుంటే మన చుట్టూ ఉండేది అయిపోతుంది అలాగే అలాగండి మనం రిఫారం చేసుకునే ఉళ్ళే వాళ్ళని కదా రిఫారం చేయాల్సింది అని ఆయన సిద్ధంగా యో సమస్య ఇది టు ప్రొఫెషనల్ డూ గుర్ అంటూ ఉంటారు వీళ్ళని వాళ్ళు రిఫార్మిస్టర్ అంటే సొసైటీని రిఫార్మ్ చేయటం కోసం పూనుకున్న వాళ్ళు సో ఈ రకంగా భావజాలాలు మానవుడు తన వాసన ప్రపంచం వేసి చూస్తాడు అతని దృష్టిలో ప్రపంచం ఇలా ఉండాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది అలా ఉండద్ది అది ఎవడి దృష్టికి అందకుండా దాదాపు వెళ్తే ఉంటుంది అవి దాంతో ఇదిగో అది ఉండాల్సిన విధంగా లేదంటాడు అని రిఫార్మేషన్ది పూనుకుంటాడు భగవాన్ అమ్మ మహర్షి ఇటువంటి దృష్టికోణాన్ని పరిహాసం చేసి ఇవ్వ పెద్దలు మహాత్ములు అలా పరిహాసం చేస్తారు నేను రిఫారం చేస్తానని పూనుకోరు మహాత్ము ఎందుకంటే వారి దృష్టిలో రిఫారం చేయాల్సింది లేదు ఆ సొసైటీ అలా నడుస్తూ ఉంటుంది కర్తవ్యం చే ధర్మం ఉంటుంది కర్తవ్యం ఉంటుంది కానీ రిఫార్మ్ చేయడం అంటూ ఏం అనివే దట్ ఈజ్ అ డిఫరెంట్ పాయింట్ సో పురుష ఏ వేదం విశ్వం సర్వము ఈశ్వరుడే అని తెలుసుకోవాలి కానీ ఆ సర్వాన్ని మన ముందు పెట్టి ఈశ్వరుని అక్కడెక్కడో పెట్టి దీన్ని నేను రిఫారం చేస్తానని కోనుకోవటం అది రిఫారం చేస్తానని అనుకుంటున్నందుసేపు ఈ సర్వము ఈశ్వరుడే అని వీడు తెలుసుకోలేకపోతాడు అంచేతనే ఎప్పుడూ కూడా లోకంలో ఆ ధర్మం పెరిగిపోయింది ఇది పెరిగిపోయింది అది పెరిగిపోయిందని ఈ ఫ్రస్ట్రేషన్ ఉంది చూసారా ఆ ఫ్రస్ట్రేషను అది ఆత్మనిష్ఠకి విరుద్ధం ఎప్పుడైనా నేను అలాంటి ఫ్రస్ట్రేషన్ ప్రదర్శించడం మీరు గమనించారా నో సచ ఫ్రస్ట్రేషన్ వీ పాయింట్ అవుట్ సర్టన్ థింగ్స్ బట్ వీఆర్ నాట్ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ ఎనీ థర్మ్ ఎందుకంటే ధర్మాధర్మం అలా నడుస్తూ ఉంటాయి కాల కాలంలో ఈశ్వరుని యొక్క స్వరూపమే అన్ని అన్నింటినీ ఈశ్వరుడే ఉంటాడు పురుష ఏ విశ్వం విశ్వం అన్నా సర్వం ఒకటేనండి సర్వనామ శబ్దాల్లో సర్వ విశ్వ అలా మొదలవుతుంది కథరా కథమ విశ్వ అంటే ఎంత అర్థము సర్వాన్న అంటే అర్థం పురుష ఏ వేదం విశ్వం ఈ సర్వము కూడా ఆ పరమేశ్వరుడే సో ఇంకా ఏమిటి ఇంకా ఏమిటంటే కర్మ ఏమండి పదార్థము ఇప్పుడు తరంగములన్నీ నీరే తరంగముల చలనం ఏమిటి అది నీరే ఇప్పుడు తరంగాలన్నీ నీరేనండి తరంగాలు కదులుతున్నాయని మీరు అంటున్నారు తరంగాలు కదులుతున్నాయంటే ఆ కదలిక ఏని ఎందు ఉందంటారు ఆ కదలిక నీటి ఎందే ఉందండి కాబట్టి కర్మ ఈ సృష్టిలో ఉండే కర్మంతా కూడా ఈశ్వరుని ఉన్నది ఈశ్వరుడే తపహ అంతే బ్రహ్మ అపరబ్రహ్మ చూద్ద భాష్యకారులే ఉంటారు పరామృతం బ్రహ్మ ఎటువంటి బ్రహ్మ పరంచతతో అమృతంచ అది సర్వాతిశాయి అంటే సర్వమునకు అతీతమైనది వినాశము లేనిది ఇమ్మోషన్ సో ఆ పురుషుడే ఆత్మ చైతన్యమే బ్రహ్మ పురుష బ్రహ్మ అని ఎందుకంటారంటే సత్ చిత్ చితికి ప్రాధాన్యమిస్తే పురుష అంటారు సత్తుకి ప్రాధాన్యమిస్తే బ్రహ్మ అంటారు ఆ యొక్క లక్షణం సో ఈ సమస్త జగత్తు అధిష్టానము ప్రకాశము రెండుంటాయి ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఉన్నాడు ఈ ఉనికి ఈ ఉనికికి మూలము ఏది అంటే తెర ప్రకాశించే తెర తెర అని చెప్తారు హీరో ప్రకాశిస్తున్నాడు హీరో కనబడుతున్నాడు కదండి కనబడుతున్నాడంటే ప్రకాశిస్తున్నాడు ఉన్నాడని ఎలా చెప్పగలిగారు మీరు కనబడుతున్నాడు కాబట్టి ఉన్నాడు అన్నారు ఉన్నాడు కాబట్టి కనబడుతున్నాడు కనబడుతున్నాడు కాబట్టి ఉన్నాడు ఉన్నాడు కాబట్టి కనబడుతున్నాడు ఆ రెండింటినీ విడతీయడం కుదరదు రెండింటినీ మీరు అనాలిసిస్ కోసం విడతీసినా మళ్ళీ తలుపుతూ ఉండాలి అంచేతను హీరో ప్రకాశిస్తున్నాడు అంటే కనబడుతున్నాడు ఈ కనపడడానికి మూలమేమిటి ప్రకాశించే తెర సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు హీరో ఉన్నాడు దేని ఉన్నాడు ప్రకాశించే తెర ఉన్నాడు హీరో ప్రకాశిస్తున్నాడు కనబడుతున్నాడు దేని కనబడుతున్నాడు తెర యొక్క ప్రకాశమునందు కనబడుతున్నాడు అట్టు తెరగే సమీప్ంచటం అటు నింకితం అయితే ఇప్పుడు తెర యొక్క ప్రకాశమన్నా ప్రకాశించే తెరన్నా ఒక్కటియే సచ్చితియే చిత్ సత్ అది సంగతి అంతే అతను చెప్పేప్పుడు సద్రూపంగానూ ప్రకాశాన్ని చెప్పేప్పుడు చిద్రూపంగానూ చెప్తారు సో సద్రూపంగా చెప్పినప్పుడు బ్రహ్మ చిద్రూపంగా చెప్పినప్పుడు పురుష అని అంటారు పద్ధతి సో బ్రహ్మ పరామృతం అయితే ఇప్పుడు ఈ పురుషుడే బ్రహ్మ బ్రహ్మయే పురుషుడు కదా ఇప్పుడు ఈ బ్రహ్మాత్మనంటారు దాన్ని పురుష అంటే బ్రహ్మ ఈ బ్రహ్మాత్మ దీన్ని ఎక్కడ వెతకాలి మనం ఏ తద్యో వేద నిహితం గుహాయాం తైత్రీయంలో చాలా విస్తారంగా నేను వివరించాను ఆత్మ ఈ ఆత్మ చైతన్యము ఈ పురుషుడు ఈ పరబ్రహ్మ గుహాయాం నిహితం హృదయ గుహయందు ప్రకటమగుతున్నది ఈ సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో తన హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తే పరబ్రహ్మని ఎవడైతే దర్శిస్తాడో దర్శించటువంటి ఏమిటి తరంగము సముద్రాన్ని దర్శించాలి అంతే కదా తర ఇప్పుడు ఈ దర్శించాల్సింది ఎవడు నేను అంటే పరిచ్ఛిన్నమైన నేను ఆ నేను ఎక్కడుంది ఈ హృదయంలోనే ఇప్పుడు ఈ నేను యొక్క పుట్టుక స్థానమైనటువంటి ఆత్మ చైతన్యము అదే పరబ్రహ్మ అది ఎక్కడుంది అది హృదయంలోనే ఉంది ఇప్పుడు ఈ నేననే పరిచ్ఛిన్న వ్యక్తి హృదయంలో ప్రకాశించే ఆత్మ చైతన్యాన్ని దర్శించాలి ఎలా దర్శించాలి ఎలా ఎలా దర్శిస్తాడు ఇప్పుడు మీరు చెప్పండి తరంగము సముద్రాన్ని దర్శించాలి ఎలా దర్శిస్తుంది అంటే తరంగము సముద్రాన్ని విడిగా నిలబడి ఏం దర్శిస్తుందండి అలాగ అక్కడ అది పాజిటివులే కదది కాబట్టి తరంగం సముద్రాన్ని దర్శించాలి అంటే సముద్రంలో విలీనమగుటయే దర్శించటము ఇంకా వేరే దర్శించటమే ఉండదు అదేవిధంగా నేను నాది అనే ముందు నాది అనే భావనలని అధిగమించి మెడిటేషన్ నాది అనే మాటను తీసిబారేయడం నాది మీ చుట్టూ ఉన్నదాన్ని నాది అంటారు కదా నాదిని తీసేస్తే ఇంకేం మిగులుతుంది నేను మిగులుతుంది దాన్ని కూడా విలీనం చేసేస్తే ఇంక ఇప్పుడు ఏం మిగులుతుంది బ్రహ్మ మిగులుతుంది ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు హృదయంలో ఉండదు ఎంత సింపుల్లో చూడండి దీన్ని శ్రీకృష్ణుడు గీతలో పదమూడో అధ్యాయంలో ధ్యానే ఆత్మని పశ్యంతి కేచిద్త్మానమాత్మ కొందరు ఆత్మను ఆ పరబ్రహ్మను ఆత్మని అంటే బుద్ధి గుహయందు ధ్యానము చేతన దర్శిస్తారు మనస్సులోనే మనస్సునే ధ్యానంలో ఉపకరణంగా వాడి ధ్యానము అంటే మనస్సుతో చేస్తారు కదా ధ్యానానికి ఉపకరణం ఏమిటండి మనస్సు సో మనస్సుని ధ్యానము అనే ప్రక్రియలో ప్రవేశపెట్టి అధ్యానం ద్వారా మెడిటేషన్ ద్వారా తమ స్వరూపమునందు విలీనం చేసి ఆ విధంగా దర్శిస్తారు సో దీన్నే ఏతద్యో వేద నిహితం గుహాయా సో హృదయ గుహ నిహితమై ఉన్నటువంటి ఆ పరమాత్మను ఎవడైతే వేద తెలుసుకుంటాడో వాడికి ఏమిటవుతుంది ఇప్పుడు వికిరతి సో ఈ ముడి విడిపోతుంది ముడి ఏమిటి ముడి ముడి ముడికి రూపము నేను నాది ఇది ముడి చూడండి ఇలాంటి పాఠాలు చెప్పాలంటే ఈ మామూలుగా లోకంలో సమా రోడ్డు మీదకి వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్తా ఉంది ఎంత లోతైన విషయాలు ఎంత గంభీరమైన సంగతి నాకే ఆశ్చర్యం వేసిస్తూ నేనే చెప్తూ ఉంటాను నేనే ఆశ్చర్యపోతూ చూడండి ఇదో విడ్డూరం సో నేను నాది అనేటువంటిది ఆ ముడి అది పోతుంది అంటే ఇప్పుడు నేను నాది అనేది అజ్ఞానపు గ్రంథే మొత్తం ప్రపంచ వ్యవహారాలు ప్రపంచ వ్యవహారాలను శాసించే మతాలు ఆ మతాలకు సంబంధించిన గ్రంథాలు వాస్తు జ్యోతిషం న్యూమరాలజీ ఇంకేమైనా ఆలోచిస్తుంటే అవి ఇవన్నీ కూడా నేను నాది అనే మౌలికమైన సత్య ఆదేశాన్ని సత్యంగా తీసుకుని బయలుదేరాయి ఇవన్నీ అంతే కదండి చేత శంకరులు అధ్యాస స్పష్టంలో సర్వే లౌకికాహ వైదికాశ్యం వ్యవహారాహ అని మొత్తం అన్నింటినీ కట్టగట్టేసి ఆ జ్ఞానంలో పారసరి తీసుకెళ్ళి పూర్వపక్షులు ముక్కు మీద వేలేస్ లౌకిక వ్యవహారం అంతా అజ్ఞానం అంటే అన్నా మరి అంత బరితెగించేసి వైదిక వ్యవహారం కూడా అజ్ఞానం అంటావేమిటి అంటే ఏ వ్యవహారమైనా నేను నాది అనే విభాగంతో సపరేషన్ తోటి ద్వైత బుద్ధితోటి ఉన్నంత కాలం అది అజ్ఞానమే మాకు ఏ మొహమాటము లేదు అయితే మరి మోక్షశాస్త్రం కూడా ఆ కోటిలోనే పడుతుందే ఎందుకంటే మోక్షశాస్త్రం దగ్గర అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి గురువు ఇదిగా ఉంటే గురువు దగ్గరికి వెళ్తాడా గురువు తాను ఏకమైపోతే ఇంక గురువు దగ్గరికి వెళ్తాడా అంటే మోక్ష శాస్త్రంతో సహా అవిద్యాస్థితిలోనే ఉంటుంది అని అది కూడా కలిపేసి ఇంకా మరి విద్య ఏమిటి ఇంకే ఆనా అసలే ఆన మిగిలిందా విద్యన దగ్గరే ఆనా ఉంది విద్యన దగ్గర ఎయా తదక్షరం అధిగమ్యతే అది ఒక్కటే విద్య దాని పరావిద్య ఆ అద్వయ పరబ్రహ్మస్వరూపాన్ని మీరు తెలుసుకునేటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో అది ఏ విద్య నిజాంతా జ్ఞానం కాబట్టి అవిద్యా గ్రంథి చాలామంది వాడుతూ ఉంటారు ఈ పదాన్ని అజ్ఞానము అనే గ్రంథి గ్రంథి అంటే ముడి ముడి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది శరీరంలో ఫిజికల్ బాడీలో ముడి వచ్చిందనుకోండి దానికే వ్రణము అని అంటారు వ్రణము తెలుగులో కురూపు వేసింది అంటారు అది ముడి అక్కడ ఉండే సెల్స్ స్మూద్గా ఆ టిష్యూస్ అన్ని స్మూద్గా ఉండాల్సినవి ఒక చిన్న డిస్టార్క్షన్ ఒకటి తయారు నీటిలో సుడిగుండం తయారైనట్టుగా చిన్న డిస్టార్క్షన్ సెల్స్ అవి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ సర్క్యులర్ షేప్లోకి వస్తాయి ఆ సర్కులర్ షేప్లో దేవుడు ప్రెస్సింగ్ ఈ చద అండ్ ఇదే బల్జ్ ఆవు దట్ ఈస్ ది గ్రెన్టీ శరీరంలో అది ఎక్కడ ఏర్పడతాయి అక్కడ అది మహాదు క్యాన్సర్ ఈజ్ ఆల్సో గ్రంథి శరీరంలో వచ్చే సెల్స్లో వచ్చే ఆ గ్రంథే ఇంకొంచెం ఇంకొంచెం డేంజరస్గా తయారైతే దాన్నే క్యాన్సర్ అని క్యాన్సర్ అంటూ ఏదో పెద్ద భయంకరంగా మనం ఊహిస్తాం కానీ సింపుల్ ఎఫ్ఐఆర్ ఇన్ ది సెన్స్ దాట్ సెల్స్ ఎప్పుడూ పుడుతూ ఉంటాయి ఎందుకంటే పాత సెల్స్ దే గెట్ డిస్ట్రాయ్ సో వాటిని రిప్లేస్ చేస్తూ ఉండాలి సెల్ అయితే ఇంకా సెల్సే ఉండవు రిప్లేసింగ్ అవ్వలేదనుకోండి చర్మం మీరు స్నానం చేసి వచ్చేప్పుడు ఒక కొంత చర్మం పోతుంది అలా అరవై సార్లు స్నానం చేసేప్పటికి మాంసం బయటపడుతుంది అలా అవ్వకూడదు కదా సెల్స్ ఎప్పటికప్పుడు రిప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి రిప్లెనిష్ అయిపోతూ ఉంటాయి అలా అవుతా అవుతూ ఉంటాయి సో అలా రిప్లెనిష్ అవుతున్న సందర్భంలో ఏ లెవెల్ దాకా పోయాయో అదే లెవెల్ దాకా రిప్లెనిష్ అయితే ఆ ప్రాసెస్ ఆరోగ్యంగా ఉంటుంది మీరు అలాంటి ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందని కూడా మీకు తెలియదు కొంచెం అంతకంటే ఎక్కువ లెవెల్లో రిప్లనిష్ అయ్యాయనుకోండి దాన్ని క్యాన్సర్ అన్నారు తక్కువ లెవెల్లో రిప్లనిష్ అయ్యాయనుకోండి దాన్ని ఎనీమియానో ఇది ఇంకేవో పేరు పెడతారు బస్ దిస్ ఈజ్ ది థింగ్ కాబట్టి ఎంత అంత సింపుల్ ఎఫ్ఐఆర్ రే బట్ అది ఆ వ్రణం తయారైతే గ్రంథి కింద తయారైతే దుఃఖాన్ని అధికంగా దుఃఖం కూడా నేను ఇలా అనుకుంటున్నాను మీరు ఆలోచించండి ఈ ఈ శరీర వ్యాధులకు సంబంధించిన మౌలిక ప్రధానమైన వ్యాధుల విషయంలో ఇదేదో కాల్ని పెట్టింది చేనే పెట్టింది వాటి గురించి కాదు ఏదో బ్యాండేజ్ దకం వ్యాధుల గురించి నేను కొంచెం సీరియస్ వ్యాధుల విషయంలో శరీరము యొక్క దుఃఖము పెయిన్ ఏదైతే కలదో దాని పాలు కొంత ఇమోషనల్ ప్రాబ్లము దాని చుట్టూ బిల్డప్ చేసినటువంటి ఫియర్ స్ట్రక్చరు దట్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ ఏమో అని నేను అనుకుంటున్నాను అంతే కదండి ఇప్పుడు ఒక అమ్మగారికి ఏదో బీపీ ప్రాబ్లం ఏదో ఉండే ఉంటే వాళ్ళు సమ్ యాంజియోగ్రామ్ ఏదో చేస్తూ ఉన్నారు యాంజియోగ్రామ్ అంటే గురించి పేరు చూస్తే అలా ఉంది కానీ వాళ్ళు చేసేది ఏంటంటే ఒక చిన్న వెస్యలు ఒకటి స్లైట్లీ కన్స్ట్రిక్ట్ అయి ఉంటుంది కొద్దిగా అక్కడ ఏదో డిపాజిట్ వచ్చి దాని డయామీటర్ సడన్గా అక్కడ తగ్గుతుంది వీడు ఏం చేస్తుందంటే దానిలో ఓ చిన్న బెలూన్ లాంటిది ఒక చిన్న ట్యూబ్ ఒకటి పంపించి కరెక్ట్గా ఆ పొజిషన్కి వెళ్ళగానే దాన్ని కొంచెం ఇలా వైడం చేస్తుంది అంటే ఇప్పుడు మనం వాటర్ పైప్లో ఏదో కొంచెం డిపాజిట్ వచ్చి అది సన్నబడిపోతే ఓ చిన్న స్క్రూడ్రైవర్ చూసుకుని క్లీన్ చేసినట్టుగా చేస్తుంది దట్ ఈజ్ ఆల్ హీట్ ఆల్స్ దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ యాన్జియోగ్రామ్ రైట్ యాన్జియోగ్రామ్ అంటే బొమ్మకి ఎంజియోగ్రామ్ అంటారు చేసే ప్రొసీజర్కి ఎంజియో ఓకే అమ్మగారు వెళ్తున్నారు యాంజియోప్లాస్టిక్ అలాగే పొద్దున్న ముహూర్తం ఏదో పెట్టారు వాళ్ళు డాక్టర్లు టైం ఇచ్చారు అదే ముహూర్తం ఉంటాయి సో రేపు యాంజియోప్లాస్టిక్ వెళ్తున్నారు అనగా ఈవేళ అమ్మగారిని చూడ్డానికి ఒక ముప్పై నలభై మంది బంధువులు వచ్చారు నేను చాలా కోపపడ్డా ఈ పద్ధతి కాదు ఇది అలాగే మంది నలభై మంది ఆవిడని చూసేసి వెళ్తే ఆవిడ పాపం తెల్లారేపడికి బెంగ పెట్టేసుకుంది వీళ్ళందరూ ఇంకా చూడడానికి వచ్చేవిడికి చాలా బెంగ పెట్టేసుకుంది నన్ను చూడడానికి వెళ్ళమని నన్నే వెళ్ళమని చెప్పాను ఎందుకంటే ఎంజియోప్లాస్టీ ఇస్ సపోజ్ టు బి రిలేటివ్లీ సింపుల్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ గో వెల్ అండ్ ఆఫ్టర్ షీ కమ్స్ బ్యాక్ అప్పుడు కూడా నేను వెళ్ళను బాగా సెటిల్ అయిపోయి మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు వెళ్ళి భిక్ష చేసి అలా వాళ్ళని అలా మనం డిస్టర్బ్ చేయకూడదు నేను కూడా వెళ్ళానంటే ఈ ముప్పై మంది వెళ్ళి చూసి వచ్చిందా అని నేను ఇంకా బలం చేసినట్టు అవుతుంది వేర్ ఫర్ ఐం నాట్ గోయింగ్ అని చెప్పి వాడు చాలా బెంగగా వెళ్ళారు హాస్పిటల్కి మొత్తానికి ఎవరో ధైర్యం చెప్పారు మళ్ళీ మామూలుగా ఇంటికి వచ్చి కొనసాగనే ఉన్నారు ఇప్పుడు కూడా కొనసాగనే ఉన్నారు సో ఆ బెంగా ఎందుకు వచ్చిందంటే ఈగో ఈ సోషల్ సిచ్యువేషన్ వల్ల సో మంచిదే సోషల్గా అందరూ వెళ్ళి పలకరించి రావాల్సిన సందర్భం ఉంటే చేయాలి బట్ నేనని చేయటంటే ఈ అనారోగ్యంలో మనం ఇమోషనల్గా బిల్డ్ చేసిన బిల్డప్ అది దాని ప్రభావం వల్ల అది దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి చాలా ఇవన్నీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి యూహా టు పే అటెన్షన్ అటెన్షన్ మీరు పే చేయకపోతే టెన్షన్లో పడిపోతా అని ఇది వెంకయ్య గారి శ్లేష నా సొంతం కాదండి నేను అది విధి చాలా వాదే అనుకుండా స్పెల్లింగ్లో డిఫరెన్స్ ఉంది ప్రొనౌన్సియేషన్ సేమే బట్ స్టిల్ జీవితంలో ఈ అంశాలన్నిటి మీద చాలా కేర్ఫుల్గా అటెన్షన్ పే చేయాలి నేను ముఖ్యంగా నా పాఠంలో శారీరక మానసిక దుఃఖమును బాగా కేర్ఫుల్గా అనలైజ్ చేసి ప్రయత్నం చేస్తాను ఎందుకో చెప్పుకుంటారా నాకు ప్రేమ ఎక్కువ అందు గురించి ఎందుకంటే అందరూ కూడా శారీరకంగా మానసికంగా సుఖంగా ఉండాలి అని ఒకవేళ అలాగంటే లాభం కలక్కకపోతే ఈ వేదాంతాలు ఈ పాఠాలు ఇవన్నీ అనవసరం ఎందుకోసం ఇవన్నీ అనవసరం స్వర్గం గురించి మీకేదో అందజేయడం కోసం ఈ పాఠాలు మీకు పుష్కర స్నానం ఈరోజు వస్తే పోతుంది కాబట్టి వేదాంత పాఠము మనిషి మన మనోనిర్మాణము బుద్ధి నిర్మాణం ఆలోచించే పద్ధతిని నిర్మాణం చేయాలి ఎందుకంటే మన బుద్ధిలో మనం చిన్నప్పటి నుంచి సంస్కారములు వాసనలు కల్చరు ఇది ఒక సోషల్ ఇథోస్ అని ఏవైతే పెట్టుకున్నామో ఇవన్నిటిలో కూడా అజ్ఞానపు పాలు చాలా అధికంగా ఉంటుంది ఏవి కూడా లోతుగా పరిశీలిస్తే నిలబడివి కావు సో అజ్ఞానగ్రంథి అవిద్యా గ్రంథి అంటే మీరు ఆలోచించండి నేను నాది అదే అజ్ఞానగ్రంథి మీరు ఓ మహాత్ములు అంటారు ఒక దాని మీద ఇది నాది అని నువ్వు ఎప్పుడైతే ఒక భావన పెట్టుకున్నావో దానివల్ల నీకు కలిగే దుఃఖము ఆ భావన ఎంత గాఢంగా ఉంటే అంత అధికంగా ఉంటుంది ఇది నాది అని అనుకున్నాం అనుకోండి ఇంకేదో తేలిద్దా టెన్ పర్సెంట్ అభిమానంతో అని అనుకున్నాం నాదే అంటాము దాని గురించి పెద్ద పట్టించుకోము కానీ దానివల్ల వచ్చి దుఃఖము ఓపికతుంటుంది ఇది నాది అని గట్టిగా పెట్టుకున్నాం అనుకోండి దానివల్ల వచ్చే దుఃఖం చాలా అధికంగా ఉండదు నేను ఈ నాది అజ్ఞానానికి న్యూక్లియస్ నేను నేను ఒకటి ఉండబట్టి నాది వచ్చింది నేనే లేకపోతే నాది అసలే ఉండదు కాబట్టి నేను నాది అహం మమ అభిమానమే అజ్ఞానగ్రంథి మరి అయితే పురుష ఏ వేదం విశ్వం అని తెలిస్తే ఆ జ్ఞాన గ్రంథి ఎలా పోతుంది అంటే ఎలాగే పోతుంది ఇంకెలా కూడా ఏంటి ఇట్ ఈజ్ సో క్లియర్ ఎందుకంటే సర్వము ఈశ్వరుడే తినోపనిషత్తులు మనం ఏం చదువుకున్నాం ఈ దేహము ప్రకృతి కార్యము అంటే పంచభూతములు ప్రకృతి నుండి పుట్టే ప్రకృతి ఈశ్వరుని యొక్క మాయాశక్తి ఓవర్ కాబట్టి ఎవరి దేహం ఇది ప్రకృతిలో భాగమేది ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది నేచర్ నేచర్ని పట్టుకుని నాదేనా అనడానికి వీలలేదు కదండి నేచర్ ఈజ్ ఈశ్వరాస్ సో బాడీ ఈజ్ ఈశ్వరాస్ బాడీ ఈశ్వరాస్ మేనిఫెస్టేషన్ దెన్ ఇంకపోతే ఆత్మ ఇంద్రియ శక్తులు కర్మేంద్రియముల యొక్క శక్తులు జ్ఞానేంద్రియముల యొక్క శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ శక్తులు ఉన్నాయి శ్రోత్ర శ్రోత్రం చక్షుషు ఆ పరమ ఆ ఈశ్వరీయమైన శక్తియే ఇక్కడ కన్ను అవుతోంది ఇక్కడ చేవవుతోంది కాబట్టి ఇంద్రియ శక్తులన్నీ ఈశ్వర శక్తులే ఇంకా విజ్ఞాన శక్తి మనస్సు బుద్ధి విజ్ఞాన శక్తి అదంతా కూడా ఈశ్వరీయ శక్తే ఇప్పుడు నేను నాది ఏమిటి చెప్పండి నాకు నేను వేరీస్ నాది అలా కాదండి ఏదో మరి జీవించున్నంత కాలం ఏవో కొన్ని చేసుకోవాలి కదా దానికి నేను నాది కావాలా అక్కర్లేదు నిద్రపోయి మళ్ళీ లేచారు అక్కడ ఏం నేనుంది ఏం నాది ఉంది నిద్ర మిమ్మల్ని నిద్ర లేపింది ఎవరు చెప్పండి నిద్ర లేచిన తర్వాత నేను నాది వచ్చాయి నిద్ర లేవటానికి హేతు ఒకటి ఉండాలా నిద్రలోంచి ఓ కుదుపు కుదుపి జాగ్రత్త వస్తలో పారేసి నేను నాదిని ఉద్భవింపజేసింది ఏమిటో చెప్పండి ఈశ్వరీయ శక్తి నిద్రపోయింది ఎవరు నేను నాది నిద్రపోయింది ఈశ్వరీయ శక్తి నిద్రపోయిందా ఈశ్వరీయ శక్తి నిద్రపోతే ఇప్పుడు నేను నిద్రపోయిన నేను నాదిని ఈశ్వరీయ శక్తి లేపింది ఈశ్వరీయ శక్తి నిద్రపోతే ఇంకా దాన్ని ఏమి లేపుతుంది అది అల్టిమేట్ కదండి దాన్ని ఏమైనా లేపుతారు రైల్లో ప్రయాణం చేసే మేము ఎదురిపోతే టికెట్ కలెక్టర్ వచ్చి లేపుతాడు అతన్ని నిద్రపోతే ఇంకెవరు కాబట్టి ఏ ఈశ్వరీయ శక్తి మనల్ని నిద్రలేపి నేను నాది అనే దాన్ని ఉద్భవింపజే అవి వాటి అవి ప్రకాశించగానే వాసనాన్ని బట్టి ప్రకాశిస్తాయి వాటికి ప్రకాశాన్ని ఇచ్చి వాటికి చైతన్య చైతన్యంలో వాటిని ప్రకాశింపజేసేటువంటి ఏ ఈశ్వరీయ శక్తి కలదో ఉన్నది అది మరి నేను నాది ఏమిటి నేను నాది అనేవి ఈశ్వరుని భిన్నంగా ఏమీ లేవు నాది అనేది సర్వము ఈశ్వరునిదే నేను ఈశ్వరునిలో ఈశ్వరునిలో విలీనమై ఉన్నాను అక్కడికి నాది లేదు నేను లేదు నాది నేను అనే భావము ఉదయించినప్పుడల్లా వాటిని ఈశ్వరుడికి సమర్పించుట దాని పేరే శరణాగతి అని అంటారు సో ఆ విధంగా అసలైన భక్తి అదే దాన్ని చతుర్థీ భక్తి అని అనన్యభక్తి అంటారు గీతాచారుడు అనన్యభక్తి అన్నారు అన్యము లేని భక్తి ఈశ్వరుని అన్యము లేదు ఇప్పుడు నా అది అనుకోండి ఈశ్వరుని కంటే అన్యం నేను అంటే ఈశ్వరుని కంటే అన్యం వచ్చిన ఈశ్వరుని కంటే అన్యములేనిది అనన్యభక్తి భక్త్యాత్మనన్య పార్థ ఏదో ఉంది ప్రవేష్ంచ పరంతప అహమేవం విధ శక్య సో అనన్యభక్తి అదే జ్ఞానం అది ఏ అవిద్యాగ్రంథిని నివారించుట అవిద్యాగ్రంథిం వికిరతీహ సౌమ్య చాలా చక్కటి టాపిక్ అది భాష్యం ఉందాం ఇంకా విస్తారంగా వస్తుంది ఏం పురుషాత్ సర్వమిదం సంప్రసూతం సో ఈ విధంగా పైన చెప్పిన విధంగా ఇదం సర్వం పురుషాత్ సంప్రసూతం పైన అనేక మంత్రాల్లో ఈ జగత్తులో ఉండే వివిధములైన అంశాలను చూపించి ప్రధానమైన వివో కొన్ని చూపించి ఈ చూ ఈ పర్వతాలు నదులు అంటూ సముద్రాలు మొదలైనవి ఇవన్నీ కూడా ఈశ్వరునించే ఆవిర్భవించాయి అంటే ఇంకా అన్నీ కూడా ఈశ్వరుడి ఆవిర్భవించాయి ఇంకేదైనా చిన్న చిన్న చిటక ఏమైనా కూడా ఈశ్వరు నుంచే వచ్చాయి మెయిన్ ఇవ్వబో చెప్పారు కదండి సో ఈశ్వరునించే ఆవిర్భవించినవి అంటే ఇప్పుడు ఏమనమాట ఈశ్వరుడు కారణము జగత్తు కార్యము కారణకార్యభావాన్ని ఒకదాన్ని పెట్టాం ఈశ్వరుడు నుంచే పుట్టేయి అంటే ఇది పుట్టింది అదేమో పుట్టుకకు సోర్స్ అదే ఈ కారణకార్యభావాన్ని ఆశ్రయ ఆధారంగా చేసుకుని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ పురుష ఏవ ఇదం సరిగ్గా అది కారణకార్యభావం నుంచి అంటే కాజ్ అఫెక్ట్ రిలేషన్ అండర్స్టాండ్ చేసుకుని ఆ అండర్స్టాండింగ్ నుంచి వచ్చిన కంక్లూషన్స్ చాలా గొప్ప కంక్లూషన్ వేదాంతంలో ఈ సృష్టిని వర్ణించేది దీనికోసమే ఈ కంక్లూషన్ కోసమే వర్ణిస్తారు ఇది చెప్తున్నారు ఆయన అందాము అత వాచారంభణం వికారో నామధ్యేయం అనురుతం పురుష ఇత్యేవ సత్యం సత్యం చాలా ప్రీతిపాత్రమైన వాక్యం అది ఆ వాక్యానికి వచ్చేసి దాన్ని సందర్భానుసారంగా మలిచి మన ముందు పెడుతూ ఉంటాం ఇప్పుడు చైనా షాప్కి వెళ్ళారనుకోండి చైనా షాప్లో అనేక వస్తువులు ఉంటాయి కప్స్ ఉంటాయి సాసర్స్ ఉంటాయి ఇంకా ఎవ ఉంటాయి ఆ చైనా ఆ పింగాణీతో చేసిన సామగ్రిలు ఇన్ని అన్నీ అని కాదు గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి మరో ఉంటాయి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఎవేవ ఆర్ట్ ఉంటుంది దాని చైనా మీద ఆర్ట్ దాన్నే మళ్ళీ ఆర్తుగా మలిచినవి ఇవన్నీ ఉంటాయి చైనా షాప్ బుల్ ఇన్ చైనా షాప్ అని ఓ సాబిత ఒకటి ఉంది సో ఈ చైనా షాప్కి మీరు వెళ్తే అవన్నీ కూడా క్లే తప్ప మరేమీ కాదు అంతే కదండి ఇప్పుడు ఒక చైనా షాప్లో కప్పు చూపించి వాట్ ఈస్ దేస్ అని అడిగితే చైనా షాప్ అంటే ఆ పిండాని ఎంత క్లేనింగ్ వస్తుంది కదండి ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ క్లేనింగ్స్ వస్తుంది సో ఇంకో సాఫర్ చూపించి ఇదేమిటంటే క్లే సో ఈ చైనా షాప్లో ఉన్న సర్వము క్లేనే హౌ యూ కెన్ సే దాట్ అంటే ఈ సర్వము ఆ క్లే నుంచియే మట్టి నుండియే పుట్టినవి మట్టి అదో స్పెషల్ కైండ్ ఆఫ్ మట్టి దాన్ని కీసెల్ ఘుర్ అని అంటారు లేసెల్ ఘుర్ అని అంటారు ఇంగ్లీష్ పదమే సో ఆ మట్టి నుంచి వచ్చింది ఎల్లగా ఉంటున్నామంటే అండ్ ఐట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పెషల్ ప్రాపర్టీస్ సో ఈ సర్వము మట్టియే అని చెప్పచ్చు చైనా షాపుకి వెళ్ళి ఒక ఐదు వందల ఐదు వేల రూపాయలునూ ఆర్ట్ ఫామ్ పిపిస్తాడు అది కూడా మట్టే ఐదు రూపాయలను కప్పు చూపిస్తాడు అది కూడా మట్టే అక్కడ పగిలిపోయిన కప్పులను ఓ వారం పెడతాడు అది కూడా మట్టే కొత్తగా ఇంపోర్ట్ చేసినవి ఇంకా ఓపెన్ చేయకుండా చూడండి అది కూడా మట్టే సర్వము మట్టియే అని చెప్పచ్చు అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంతకీ ఇవి సపోజ్ ఒక కప్పు ఉంది ఈజ్ ఇట్ ఎ కప్ అది ఈజ్ ఇట్ క్లే యూ కె నాట్ సే ఇట్ ఈస్ బోత్ ఎందుకంటే ఒకదాన్ని చూపించి రెండింటేలా కుదురుకు ఇది గుర్రము ఇది ఆవు అని రెండు పదాలను ఉపయోగించినప్పుడు ఎన్ని ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఈ కప్పు దగ్గర వచ్చేప్పుడు ఇంక పరిస్థితి తలకిందులో అయిపోతుంది మీరు దిస్ ఈజ్ కప్ దిస్ ఈజ్ క్లే అని చూపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అక్కడ ఎన్ని ఉన్నాయి ఒకటి ఉందా రెండుందా రెండు లే ఒకటే ఉంది నౌ యూ టెల్ మీ వాట్ ఈజ్ ఇట్ చెప్పండి వాట్ ఈజ్ ఇట్ క్లే ఓకే క్లే ఇట్ ఈజ్ క్లే డోంట్ యాడ్ అ సెంటెన్స్ సేమ్ వన్ వర్డ్ వాట్ ఈజ్ ఇట్ క్లే దెన్ వాట్ ఈజ్ యువర్ కప్ వాచారంభణం ఈ కప్ అక్కడి నుంచి వచ్చింది నోట్లోంచి వచ్చింది వాచ ఆరభ్యతే ఆరభ్యత అంటే ఆరంభం ఎక్కడ ఆరంభమైంది ఈ కప్పు అన్నది ఎక్కడ పుట్టింది నోట్లోంచి పుట్టింది ఏమిటంటే నోట్లోంచి ఎందుకు పుట్టింది అంటే ఆ నోట్లోంచి పుట్టే ప్రతి మాట వెనుక ఒక సంకల్పం ఉంటుంది ఒక ఆలోచన ఉంటుందండి ఒక థాట్స్ ఉంటేనే ఒక పదం పుడుతుంది థాట్ పదం ఎక్కడ పుడుతుంది సో వాచ ఈ వాక్తోటి పుట్టింది ఈ కప్పు ఈ వాక్కుతో పుట్టిన కప్పు వెనుక మనస్సులో కప్పు అనే నామముతోటి కనెక్షన్ పెట్టుకున్న రూపం ఒకటి ఉంది ఆ రూపం మనస్సులో ఉంటుంది నామం నోట్లో ఉంటుంది మనిషిని చూడగానే మనస్సులో రూపముద్రితం అవుతుంది కంటు ద్వారా ఆ రూపం ముద్ర అవగానే నోట్లోంచి మాట వస్తుంది ఏమొస్తుంది ఒక నామం రూపానికి దీనికి సంబంధం కప్పనే పేరు పెట్టారు అందరూ కప్పనే పేరు పెట్టారు చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఇది కప్పు ఇది కప్పు ఇది కప్పు నువ్వు పదిసార్లు చెప్తే కానీ వీడికి కాపాదని వీడికి తెలియలేదు కాబట్టి దానికి వీడు జ్ఞానము పేరు పెడతాడు వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు పదిసార్లు చెప్పింది జ్ఞానము వాళ్ళ అమ్మగారికి ఏమోలా తెలియదు లేదా అందరూ అనుకుంటున్నారు లేదా అనుకుంటున్నారని పాప ఆవిడ అమాయకంగా చెప్తారు తప్పిస్తే జ్ఞానము అని పేరు ఆమె పెట్టరు వీరే పెడతారు జ్ఞానము జ్ఞానం కాదు ఏం కాదు అనురూపం వాచారంభడం నామధేయం జ్ఞానం కాదు అది అంటే నామమాత్రం మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ అంటే నామమాత్రం అంటే నేమ్ కప్పు అన్నది కప్పు ఈస్ నేమ్ సేక్ నేమ్ సేక్ దెన్ వాట్ ఈస్ ది ట్రూత్ వృత్తికేత్యేవ సత్యం క్లే ఇస్ ది ట్రూత్ సో మరి ఈ సో క్లే ఈజ్ ది మన కాజ్ ఎఫెక్ట్ అనే ఒక కేటగిరీ గీసాం కదా కాజ్ ఎఫెక్ట్ క్లేని కాజ్లో వేశాం ఎఫెక్ట్లో కప్పుని ఎఫెక్ట్లో వేశాం సో ఎఫెక్ట్కి వికారహాని పేరు ఆచారం మనం వికారో నామధేయం వికారట్టి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏమిటనమాట ఇది కప్పనే ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఎఫెక్ట్ అంటే పుట్టినది కావ్యము ఇది నామధేయం పేరు మాత్రమే నామమాత్రమేవా వికారా నామధేయం వికారము నామమాత్రమే అయితే మరి సత్యమేమిటి మృత్తిక మృత్తిక ఏ కేటగిరీలో ఉంది కాస్ కేటగిరీలో ఉంది దట్ ఐ లోన్స్ ది ట్రూ తెలిసిందే ఈ ఫార్ములా తెలిసిందండి ఇప్పుడు ఈ ఫార్ములాని మీరు యథాతథంగా నేను చెప్పే దార్ష్ట్రాంతిగా అప్లై చేయాలి వేదాంతం అంటే మట్టిను కుండ కాదు వేదాంతం మట్టి కుండ గురించి పాఠం కాదు కదండి ఇక్కడ ఆపిస్తే పాఠం అలా కూర్చుంది అలా ఇక్కడ ఆపేయకూడదు ఈ పాయింట్ దగ్గర దీన్ని దారష్ట్రాంతిగా అప్లై చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు దీనికి అప్లై చేయండి ఈ సర్వ జగత్తు ఈశ్వరం నుంచి పుట్టింది సరేనా అండి ఇప్పుడు కారణమేమిటి ఈశ్వర కార్యమేమిటి జగత్ కాబట్టి జగత్ నామరూపాత్మకము అనృతము అసత్యము మరి సత్యమేమిటి ఈశ్వరుడే అది సర్వం కల్విటం బ్రహ్మ అంటే కాబట్టి వాచో వాచారంభణం వికారో నామధేయం అనృతం ఎక్కడైనా సరే ఎఫెక్ట్ కార్యము కారణము కంటే భిన్నంగా ఉండలేదు ఉండదు ఈ జగత్తునే కార్యము ఈశ్వరుడు అనే కంటే భిన్నంగా లేదు కారణం కాబట్టి ఇప్పుడు సత్యం ఏమిటి పురుష ఇత్యేవ సత్యం పురుషుడు మాత్రమే సత్యం ఇప్పుడు ఆ వాక్యం అనేసిస్తే అక్కడికి కంక్లూషన్ అత సర్వం విశ్వం అంటే సర్వం అని అర్థం కాబట్టి ఈ సర్వము కూడా కుదు ఎలాగైతే చైనా షాప్లో ఏ వస్తువుని చూపించినా క్లే అని మనం చెప్పగలుగుతామో అలాగే ఈ జగత్తులో దేనిని చూపించినా ఇది ఈశ్వరు కాబట్టి ఈశ్వరుణ్ణి ఏ రూపంలోనైనా ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఏ పదార్థము ఎండైనా ఈశ్వరుణ్ణి దర్శించటము అది మహాత్మ యొక్క లక్షణం సో పురుష ఏ వేదం సర్వ మిమ్మల్ని దేవనసారి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాద్ పూర్ణముచ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం ద శ్రీకృష్ణార్పణమస్తు చిన్న మనవి